హరి పరు బహుజన్ గ్రహావిశ్వాత్మీక్షణా కేందభ్యాత్ ఆత్మీయుత్ <olisrim> <lek> అనే బుద్ధి ఒకలాది జైలు ఎంతో టైం పడతాం అది క్షణంలో నిద్రలో వేడున్నాడు కానీ దేహము కాదు లేదు ఎందుకంటే నిద్రలో వేరము తర్వాత ఎక్కడైనా లేదు ఉత్సాహంతో ఆనందంతో నలుగుతున్నా కనుకోండి మంచి దేవుడు వేసినప్పుడు నవ్వే కనుకో అప్పుడు మీరు కానీ దేహము లేదు మీరు దేహముగా లేరు దేహము ఎక్కువ ఉంటుందంటే అసలు సాధారణంగా వినడము పెట్టుకుంటున్నాడనుకోండి దేహముండదు ఇమోషన్సే ఉంటాయి ఆ పేదవాడు మొంచుకుని ఎలా కష్టపడతాను అనేటువంటి ఆలోచన అవేతే ఉండదు ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నాడు అనుకోండి దేహం ఉండదు ఫుట్బాల్ ఆడుతున్నారనుకోండి దేహం ఉండదు దేహానికి అలంకారాలు చేసుకుంటున్నారనుకోండి దేహముంటుంది అసలు ముందు ఉండాలి ముందు దేహం ఉంటే అది నేను కాబట్టి మీరు పదికట్టుకుని నేను దేహము అని అలా అనుకుంటూ ఉంటాడు అది తర్వాత జ్ఞానం వైపు మీరు ఇవన్నీ కొంత వర్గం చేయాలి నేను ఇరవై సంవత్సరాలలోనూ ప్రపంచం అంతా తిరిగి వేదాంతాన్ని బోధ చేశాను ప్రచారం చేశారు నేను ప్రచారకూడము అనే దృష్టికి చేయలేదు అలా అయింది నేను చేసేందని చెప్పడానికంటే ప్రచారం అలాంటి దానికి స్పీసీ ప్రకం ఇస్తే ఆయన ఆయన ప్రోత్సాహము మనం ప్రచారం చేశాం వారు వారు చేయాలన్నారు చేయాలంటే మున్సిపల్ ఏజెన్సీలు కాబట్టి చేరుతారు కదా కాబట్టి వాళ్ళు చదువుతున్నారు దీంతో మన మనం చేయడం లేదు అనుమతులు చేసినట్టుగా చేయడం ఈ అందర్భంలో నాకు తెలిసిన అనుభవాలు మంచి మంచి అనుభవాలు ఉంటాయి రెండు చేతి అనుభవాలు అంట నాకు కలిగిన ఒక చెడు ఎక్కువ ఏంటంటే దేహమే నేను అనే మాయింట్ని తప్పించి నేను పక్కన పెట్టి దీన్ని ప్రతీచిపో ఉండగా ఈ వేదాంతాన్ని నిర్వహించే ఆశ్రమాలు స్వాములు విద్యార్థులు అసలు ఆ టాపిక్ ని హెలామ్ చేయకుండా దాన్ని కన్నీ దాపంతో పోతున్నారు అని నాకు అనిపించింది ఇప్పుడు ఉదాహరణకి ప్రతి స్వాములు అధికారు దేటాధిపతులు మఠాధిపతులు ఆ శుతమాల యొక్క అధిపతులు ఈ ఆశమాల స్థాపించి వాటిని నడిపించేటువంటి పెద్ద పెద్ద మహాత్ములు అందరూ కూడా పెద్ద బుద్ధి మన రూజీ దండలు వాళ్ళు చేసుకుంటున్నారా లేదంటే ఇష్యూ చేస్తున్నారా అన్న ఇష్యూ వరకు పాల్స్ ఒక చేసుకోవటం లేదండి ఇష్యూ చేసేట్టు అంత అర్పించుకోవచ్చు కానీ అక్కడ పుట్టి కదా అక్కడ కర్త కారణం కాకపోతే ప్రేరక శాగ కర్త కథతో కారణం కలుగుతాడు ప్రేరకుడుతాడు అనుకోకపోతాడు దేహమే నేను కాదు అని శాస్త్రం అడుగు అడు దేవుడు శ్లోకాలు అంటే మేము అంటే కలిపి చూస్తూ ఉంటాడు మరి ఎందుకు ఇది నాకు పెద్ద సమస్య నేను ఈ సమస్యను పరిష్కారం చేస్తున్నామని నేను ఇరవై సంవత్సరాలు ప్రయత్నం చేశాను నాకు పరిష్కారం కాలేదు మీరు పెద్దలు నాకంటే అనుభవం కలవని కూడా ఉన్నారు నేను అంత ప్రతి తెలియని వాళ్ళు కాదు కొంత మోఖంలో ఉంటున్నాను మీ అందరూ మంచి విద్యార్థులు అనుభవం లేదు మీరు నాకు చెప్తే నేను ఈ సమస్యకి దీన్ని ఎలాగా దీన్ని రిపంసం చేయాలో నాకైతే అర్థం కాదు నాకు అర్థం కానికి ఇంకో అవుతుంది చెప్పండి కదా చెప్తే దీని తగ్గి అనుకుంటే నేను దేవుండదు నాకు అర్థం కాన్ని ఎక్కువ కలుగుతుంటే నేను దేహం కానప్పుడు నాకు చెప్తే వేయలేనప్పుడు అసలు జగత్తమైనప్పుడు అంటే జగత్మకి దుఃఖం అనేది దుఃఖము కాదు దుఃఖం అనేది దుఃఖమవుతా ఉంది అదంతా కూడా స్పష్టమైనది అయినప్పుడు ఈ గ్రహాలు ఏమిటి అది మన జీవితాన్ని శాసించడం ఏమిటి ఈ భవిష్యత్తు పరీక్ష ఏమిటి భవిష్యత్తును మార్చడం ఏంటి దాన్ని మనం పరిపూర్ణంగా తీర్చుకోవడం ఏమిటి వరకు అందరి ఇది కూడా నాకు తేవలేదు నేను ఏమైనా ఈ రికన్సల్ట్ చేశారు నేను అలాగే ఉండిపోయాను వీటిని రికన్సల్ట్ లేకుండా ఉండిపోయారు మిగతా రికన్సల్ట్ చేశారు వాళ్ళు ఎవరికి రికన్సల్ట్ చేయలేదు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని దాచిపెట్టేసారు చేశాను రికన్స్టర్ నేను ఏ బాగు మాట్లాడుతున్నాను ఈ ద్వారని ఈ వ్యవహరి మాకు స్వప్మైతే అర్థం చేస్తూ కానీ స్వామి రామతీర్థిక వ్యక్తుల చర్యలు శంకరు మొట్టమొదటి శంకరు అర్వాత రామతీర్థ అర్వాత స్వామి ఒంకొ తర్వాత నాకేమని చెప్పిందంటే క్రీస్తు మహాశి ఆయన బాధపడేసి ఇప్పుడు క్రీస్తు మహాశివుడి యొక్క జీవితం నుంచి ఒక మతం పుట్టింది ఆ మతంలో అది సామాన్యమైన మతం కాదు ఆ మతంలో వెళ్ళే వేగం సామ్రాజ్యాన్ని ఒకటి వేగతో సహా ప్రతి నుంచి పాటిస్తుంది అమ్మకం ఒక అత్యంత శక్తివంతమైన గౌరవం మహా సామ్రాజ్యాన్ని దాని చక్రవర్తులను సిదలైన చక్రం మీద మొదలైన చక్రవర్తులు దాకా స్థాపించబడి నడుపుల్ అత్యంత శక్తివంతమైన గౌరవం మహాసామ్రాజ్యాన్ని లేకపోతే గ్రహాలలో కూడా తీవ్ర అవసర పాదయ్య సింపుల్ ప్రశ్న సింగిల్ ప్రశ్న సింపుల్ ప్రశ్న ఎవరు అంటే క్రీస్తు మహాశివుడు ఆయనకు ఆ శక్తి అక్కడ నుంచి తెలిసింది అంటే నాకు అర్థమైంది సరే ఎవరైనా నేను పాఠం జరుగుతున్నాడు కాబట్టి అక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంటే క్రూసి వృక్షం అంటే అదే ప్రతిప్తి క్రూసి వృక్షం బట్టి దేహైతేనే అది ఒక శాతం కూడా అట్ అయితే మన ప్రశ్న కూడా అంటే మనం ఈ పిల్ చూడమో ఇంటికి వెళ్ళి తిరిగి వరకున్న పెద్దలు చేసుకుంటూ కాబట్టి నేను ఆశ్చర్యపోతూ ఈ పెద్దలు ఏ కారణం చేత దేవు నేను అనే యజ్ఞానాన్ని ఎందుకు అటాచ్ చేయలేదు నాకు ఒక సంఘటన గుర్తుకొచ్చింది శ్రీ నరేంద్ర మోడీ గారు అక్కడ న్యూస్ టుడే కాంప్లేవ్ లో చేస్తే వెళ్ళారు ఎలక్షన్ ముందు అక్కడ ఆయన కొన్ని ప్రశ్నలు వెళ్తారు ఆ జిటక్ అంత ఉంది కాదు అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చే డెబ్బై వేలు అయింది కదా ఆ డిటే ఇరవై నుంచిగా సో ఆ రకంగా నేను అడుగుతున్నాను ఇంతమంది మహాత్ములు ఉన్నారు కదా ఈ ప్రతి సంవత్సరం ఏ ఔపీయ చాలా ధనాన్ని ఖర్చు పెట్టి ఆడంసరంగా తల్లి పుష్పములతో కోవేషణ మీరు చెప్పింది దింజకెళ్ళాలి పురుగు కావాలి చర్చి అలాంటి పుష్పంలో తమ్ముడు తమిళతో పెద్ద కనుల మీద సింహాసనము మీద కూర్చొని అన్నిగా అసహాసంగా ఆడంబరంగా భక్తులు కోరుకుంటున్నారంటే ఆశ్చర్య బాలీవుడ్ వాళ్ళు కోరుకున్నారంటే అట్రెస్టర్ వాడు వాడు ప్రాథమిక విషయం ఉంటారు మాకు భర్తలే పుట్టాలను స్వీకరించినట్లే కాక నాకేదా ఇంకో అపరాధం అనే విధంగా నాకు తెలియదు స్తూ దేహాభిమానాన్ని స్వీకరించినట్లయినది యథాంత లేదు దేవాతం వల్ల ఉంటుంది కాబట్టి దేహాభిమానము వల్ల పరిశోధన దృష్టి ఉండాలి దేహాభిమానాన్ని పరిశీలించాలి అయితే మీరు కనుక దేహాభిమానాన్ని జాగ్రత్తగా పరిహేపించినట్లయితే అదంత బలంగా ఉండదు దేహాభిమానాన్ని కనుక మేము గుర్తు పెట్టగలుగుతున్నట్లయితే క్రీష్ మహాశ్రీనికి మీకు సామ్యాన్ని అనుకో అంటే ఈ జగత్తు సమాజీ చేత దేహాన్ని గురించి దేహాన్ని కూర్చుంటూ నేను శోషకత్వం లేదు చాలా గంభీరంగా ప్రతిపాదన చేసిన నేను దానిని నా పుస్తకం ధ్యానము అనే పుస్తకంలో నేను అనువాదం చేసి పెట్టాను ఎంత ఖలీదాయిస్తాడు మీరు ఏదో ఈ దేహాభిమానం ఇంత గట్టిగా ఎందుకుంది అంటే మహాభాగం చెప్తున్నాను ఈ చుట్టినప్పటి నుంచి ఓకే కూడా నేనే దేహము నేనే దేహము నేనే దేహము నేను పుట్టాను నేను పుట్టాను అంత అది ఒక మంత్రగతం కింద చేసి పెట్టారు కాబట్టి అంత గట్టిగా ఉంది అని ృాభ్యాసా అనేక జన్మల వ్యక్తిగా ప్రాక్టీస్ చేయుట వలన దేహాదిషు దేహము ఇంద్రియములు మహస్సు ఆత్మజీ దేహం అనే బుద్ధి క్షణా ేస్ జగస్ ప్రతిరూపకం అయ్యే అక్షణ కావాలి కాదు క్షణకాలము మాతా మాతీతో మళ్ళ మన ఇదేందండి దేవదం నేను అనే బుద్ధి అలా కూర్చునే ఉంటుంది కూర్చోనే ఉంటుంది సో ఈ బిడ్డ పుట్టడానికి నేను ఏమీ శాస్త్రాలు జరగక్కర్లేదు తెలుగు చేసక్కర్లేదు అలా ఉచేస్తూనే ఉంటుంది అది అలా అభ్యాసం చేసి పెట్టుకున్నాం చిన్నప్పటి నుంచి అలా అభ్యాసం చేసి పెట్టుకున్నాం ఈ జన్మలోనే కాదు ప్రేమ జన్మ నుండి కూడా ఆపద చేస్తూ ఉంటాను అని చెప్పి మళ్ళీ ఈ జన్మం వచ్చేటప్పుడు ఇదొకటి ప్రేమం ఇదే విధముగా జగత్సత్య జగత్తు బుద్ధి కూడా క్షణాధ క్షణకాలమునందు జగత్స కూడా అలా జరిగితే నిజానికి నేను ఎలా పెద్దది కూర్చుని ఏదో ఆలోచించుకోకూడదని నాకు అనిపించింది జగత్సము సత్యము అనే దృష్టి ఎంత అజ్ఞానం అంటే అది చెత్తశక్తి అంట అంట్లో ఎలా ఎలా ఉండదు సైన్స్ కూడా లేదు మీకు రహస్యం చెప్తా శబ్దము దాన్ని సంక్షోభంలో ధ్వను అని కూడా అంట తెలుగులో చెప్పు అంట ఈ చెప్పుడు ఈ ధ్వని శబ్దము ఇది గడుపు అని మీరు ఆలోచిస్తే బయట ఉందని మనం అనుకుంటాం బయట ఉండదు బయట శబ్ద ఉండదు ఇప్పుడు నేను బల్లబీల ఎలా కొట్టేటట్టుకోండి బలబీలు ఎలా కొట్టినప్పుడు మళ్ళా వైపులేషన్ చేతికి వైసులేషన్ ఉంటుంది శ్రద్ధ శబ్ద ఎప్పుడు ఉంటుందంటే ఈ వైసలేషను కర్ణభేపై పడాలి అప్పుడు కర్ణభూమి వెలుగు చేయటం అక్కడ కూడా చెప్తే ఆ కర్ణభూమి వెలుపుగా చేయటప్పుడు చిన్న ఎలక్ట్రిసిటీ అవకాశం కారణం కురిపి ఆ ఆ కథలతో వల్ల అది ద్రవణ్యో గౌరవ ఈ ద్రవణ్యోటం ఎవరైనా ద్రవణ్యం బోటలు తీశారా మొడకలు ఆ మొడకలు చాలా ఉంటాయి మొడకలు ఆ మొడకంలో ఒక ముడత శబ్దానికి సంబంధించారు ఆ మొడకలను ఎలక్ట్రిసిటీ అప్పుడు ఆ మొడక ఆ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ శబ్దం కాదు ఆ ఎలక్ట్రిసిటీ రిసీవ్ చేసుకుని దానికి శబ్దము అనేటువంటి ఆకారాన్ని రిపోయింది శబ్దం వెళుతుంది మరి అంతేత మనస్సు ఎక్కడ ఉందనుకోండి శబ్దం మీద గురించి వెళ్ళదు శబ్దాన్ని లేదు నిన్నది లేకపోతే ఉన్నారనుకోండి శబ్దం ఆ డ్రోవింగ్ సెన్స్ తో అసోసియేట్ అయినప్పుడు మాత్రమే శబ్దాన్ని విస్తారు కాబట్టి శబ్దం వెళ్ళిపోకలే బయట లేదు లోపల బయట లేదు రసాలు అంతరాలు తీయవాళ్ళు అని అందరికీ తెలుసు ఆ కీటి అక్కడ ఉంది పంచదారలో ఉండదండి సార్ కీపీ పంచదాటలో ఉంది అంటే పంచదార డబ్బాలో ఉందన్నమాట అంటే సంసారంటే డబ్బా లేదా అంటే పంచదార డబ్బాలో కూడా ఉందన్నమాట కీసే ఎక్కడ గొప్ప కీటి పంచదార డబ్బాలో ఉండడం లోపల ఉంటుంది నా ఊ గులాబీ పనుభరామ గులాబీలే ఉండదు మీలో మరి ఉండదు వేడి నీరు లేదు మీరు వేరే ఉండదు ఎంత వైపు ఉంటుంది వేదే ఉండదు వేలి అది నీ చర్మము నేను లేదు గణము లేదు మరింత జగత్ ఎందుకు ఏదో జగత్ జగత్ సత్యము కాదు తర్వాత నేను ఆలోచించండి మీకు జగత్తు అంతా ఏగత్స చెప్పండి నేను జగత్సేవి చెప్పండి నేను చెప్తాను అండి నా దేహము నా మనస్సు నా ఆలోచనలు నా డబ్బు నా బ్యాంక్ అకౌంట్ నా క్షేత్రం క్షేత్రం అంటే పొలము నా పొలము తర్వాతేమో నా భూమి నా వీరు నా వాసులి నా భార్య నా భర్త నా కొడుకు కూతురు మనవలు నా మతము నా పూజ నా దేవుడు నా కోరికలు జగత్తు నేను పుట్టిన ఊరు నేను ఉద్యోగం చేసే ఊరు నా దేశము నా ప్రాంతము ఈ జగత్తు నీ లోపల ఉంటుందా మీ లోపలే నీ లోపల ఎలా అనుకుంటే మనస్సులో ఆలోచన లేకుండా ఉంటుంది అంతేకానే మీరు ఆలోచించినప్పుడు జగత్తు మీరు ఆలోచించిన మా నిద్రపోయాలనుకోండి జగత్తుండదు ఆలోచనలు మానేసి నిశ్చయంగా విజయోగంలో ఉండాలని కొన్ని జగత్తు ఉండదు అది అవలోచించినప్పుడు ఇంకొక అంటే అర్థమే కండే మేఘం ఉన్నప్పుడు అంటే అర్థమే సండే నుంచి వర్షం వచ్చిందని తెలుసుకోలేదు అలాగే మీరు ఎప్పుడు అవలోచిస్తారో అప్పుడు జగత్తుంది మేము ఎప్పుడూ ఆలోచించడం మానేస్తే అప్పుడు జగత్ అవంత జగత్తు అవసరం పుట్టిందని తెలుస్తా ఉందా అది సత్యం లేదు సత్యం కాదు మరి ఏంటంటే ఉండదు ఉన్నది బ్రహ్మ సత్యం జ్ఞానం అవంతం బ్రహ్మ బ్రహ్మ మాత్రమే దళదు బ్రహ్మ సత్యం జగన్ నిద్య ఈ బుద్ధుడి ఎప్పుడు కలుగుతుంది లోకంలో ఈ సామాన్య జలుకి జగ సత్యం అనుకుంటారు జగత్తు సత్యం అనుకోవడానికి ఎక్కువ టైం పట్టదు అలా క్షణంలో జగత్తు ఖచ్చితము అలా జగత్తు అనుభవానికి రాగానే అది సత్యము అని నిశ్చయిస్తూ కూర్చుంటారు ఇలా ఏమి చేస్తున్నారు అంటే అలా అభ్యాసం చేసి పెట్టారు చిన్నప్పటి నుంచి అలా అభ్యాసం చేసి పెట్టారు అంటే మేము మా పొందు నుంచి నేర్చుకున్నాము అని ఎవరైనా అంటే నేను ఖండిస్తాను నేను మీ తొండుదీ అంటే ఎవరు నీ తల్లిదండ్రులు ఇంకెవరు తాత మా అమ్మ ఇంకేనా ముత్తాత లాగా ఎక్కడ ఉంటాడు రెండు జనరేషన్స్ నేను ఈ రెండు జనరేషన్స్ నుంచి నేర్చుకున్న ఎవరికి చెప్పుకుంటాను వెంటనే నేను జగత్తు సర్చ్ నేను రోజు తెచ్చుకోండా మీకు ఎవరైనా జగన్ వచ్చింది చెప్పాడా చెప్పేది కుటుపము లేదు కాదు నువ్వు గ్రహము కాదు అని ఎవరైనా చెప్పాడ నేను ఇంటికి రకంలో ఉంటా బయటికి వెళ్తే చెప్పాడు తప్ప బయటికి కూడా చెప్పిన ఒక కన్వీక్షన్ తో చెప్పలేదు ఏ ఒక ఆయన వెళ్తున్నాను పెద్ద మెదాంత బాగుడు ఆయన తన వ్యక్తులు చేసే అందరికీ భక్తుడే పార్టీతో ఉంది కూడా ఆ భక్తుడే రిడు చెడు అని చేస్తూ తన భక్తుడే పార్టీ కూడా చేసుకుంటూ ఉంటుంది కూడా అంటే పాఠం చేసుకోవడము దేశమైన వచ్చినప్పుడు ఫలితం చెప్తే తెలుసుకుంటూ దాన్ని నిలబడి గట్టిగా చెప్పు పెడతారు ఎందుకంటే అది వెరీ ఇన్కన్వీనియం అజహ ఆత్మకు పుట్టుకోలేదు అని ముందు ఎందుకని తన కూడా డేటో చెప్పుడు పెద్ద ఉత్సవం అక్కడ కూర్చున్న అభ్యర్థి పెద్ద పెద్ద ఉత్సవం ఈ అజహాన్ని ఖచ్చితంగా అర్థమవు ఇందులో అజహ ఆత్మవి ఏంటండి పుస్తకం లేదు తర్వాత పక్కన కూడా ఆత్మవి ఉండదు తర్వాత ఏమిటండి నిత్య నిత్యలు అనేది దాని మీద పుస్తూ లేటం చారిత్ర అని దాని మీద పుస్తకొచ్చేటం ఈ అజహాన్ని పక్కన పెట్టేటం అంటే జగత్తు పెట్టుకునేది ఉద్యోగం చేస్తున్న వారికి వాళ్ళకి జగత్తు సత్యం పేదవాళ్ళ రూపాయలు సంపాదించిన భాగ్యాప ధన్యాలు జరుగుతున్నాయి ధాన్యాన్ని చర్యలుగా మారుతున్న వారికి కూడా జగత్తు జరుగుతుంది అది సత్యమే జగత్ ఎందుకు వచ్చిందంటే ఇది సమస్య కాదు ఈ భాష చెప్పినప్పటి అలా అభ్యాసం చేసి పెట్టి వచ్చేది జగత్తు సత్యం అలా వచ్చింది జగత్తు సత్యం కాదు నేను పెట్టి జగత్తు సత్యం అంటే మేము వేదాంత పాఠం ఎప్పుడో అనుకో అంత రకంగా ఖాళీ చెప్పుకుంటాను కాళీరా ఖాళీ చెప్పుకుంటే కొంత నష్టమే అనుకున్నాం అయితే కులా చెప్పుకుంటే కథలో ఉండదు కాదు ఈ జనాలు కూడా వచ్చే నేను తిప్పి జగత్తు వచ్చేవాడితే ఈ పంచాయతీ సంబంధి అనువదనం కాదు కాబట్టి ఈ ఇష్యూ ఎట్లా పట్టుకుని దాన్ని దాన్ని సంక్రాంతి చేసి దాన్ని ఎదిరించి ఎదుర్కొని తెలుసుకుని ఈ ధర్మం నుండి ఈ రాష్ట్రం అనే నుండి మనసు దాడవలేను అది అభిప్రాయం అంతేనే మీరు చేసుకుంటూ ఇంకో రోజుని అది హాజరనుకో అది కాంట్రడిక్షన్ నిరోధంగా ఉంటుంది ఓ వైపుని భర్తని చేయరు ఓ రోజు వేదాంతం దొరుకుతూ ఇంకో నేను పుట్టాను అని కైతే ఒకటి వ్యక్తి తిరుగుతూ ఉంటాయి కాంట్రడిక్షన్ గా ఉంటుంది మీకు మీకు అంతగా ఎవరైనా నాకు తెలియదు నిజంగా నీకు నేను సత్యం చెప్పొచ్చు నాకు ముందు నన్ను అన్నాడే నిండాది అంట నేను నిండడం నియకూడదు అయితే ఒకరిపో నేను పోతాను తప్ప ఇది నిండడం నా వల్ల కాదు ఐ రామచంద్రదాస్ ఎక్సప్షణ కాబట్టి ఇది బాగా గట్టిగా ట్యాకిల్ చేయాలి తర్వాత నేను క్రీష్ మహావిషువుల్ని ఉపటిస్తే కొంతమంది అందరూ దృష్టి యాత్ర దృష్టి యాత్ర నేను క్రిస్టియా క్రిస్టియా ఇంట్రెస్టెడ్ ఇన్ ఫాక్ట్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రిస్టియా అగ్రీ నేను పరిచయం ఖండం చేయడం నాకు అంతా చెప్పేసి దేశం సంహమాట ఉండదు నేను క్రిస్టియారిటీ కృష్ణి జరుగుతున్నాడు క్రిస్టియా లేదు అందులో పడుగలవు గుడి బుద్ధీలు లేదు శంకరుల మీద శంకరయుధము లేదు విష్ణు లేదు విష్ణుగా లేదు కాబట్టి నేను క్రీస్తు మహాశువు యొక్క ఒక సత్యాన్ని చెప్పాను తప్ప విషయానికి నాటం ఇది గౌరవం ఉంటే ఇష్యూ మీద ఇష్యూ మీకు మొత్తం విషయం బాధలో రావడం కోసం అలా చెప్పాను బహు జన్మదృాభ్యాసా అనేక జన్మల ఎందు వృష్టిగా అభ్యాసం చేయటం వలన దేహాదిషు దేహము మొదలైన వాటి వెళ్ళు జగత్తు సో బుద్ధి క్షణాక్షణకాలుసతి ఎప్పుడైనా మనస్సుకి చాలా కష్టం అనిపించినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనస్సు కష్టం అనిపిస్తుంది ఎవరైనా ఏదైనా మిమ్మల్ని కోడమానడము నిరాదరణ చేయడము చేస్తే మనసు కష్టం అనిపిస్తుంది లేకపోతే ఈ గురువు ఏదైనా పోలీసుల ఏదైనా గురకపోవడము దాని ఏదో సంసారం అప్పుడు మనస్సుకి చాలా ఖేదము కలిగినప్పుడు నేను రిటైర్డ్ గా కొంచెం ఈ దేహము ఈ దేహమును కొంచిన వ్యక్తిత్వము నేను కాదు నాది కాదు ఈ జగత్తు సంతకు కాదు ఇదంతా ఒక శుభము నేను మీటన్నిటికీ అతీతమైన ఆ శుద్ధం చేయలేను అని నేను అనుకుంటే అంతే అనుకుంటే దీన్ని అనుకోవడానికి కష్టమైన మూడు రోజులు ఉంటున్న కదా ఈ పాఠం అనేది దేనికోసం అలా భావతి మీ భావం తగ్పో మీరు అలా అనుకుంటే మధు క్షణంలో మీకు కొంత తేలిక దాన్ని అనుకోవానికి వస్తుంది మీ భేదే కొంత తగ్గుతుంటే కొంత మొత్తం పెద్ద తగ్గితే నేను గౌరవించి కొంత విషయం కూడా ఈ వేదాంతం జరుగుతుంది వేదాంతం జరుగుతుంటే మిమ్మల్ని మీకు కేదరించగలము కష్టాలు రాదు అని కాదు అలా వేదాంతం చెప్పదు మీరు అలా ఈ లోకంలో ఈ ఎంధనం ఈ రెండు నాలుగు రెండు నాలం వాళ్ళకి పెట్టి అక్కడి నుంచి ఒక రెండు నెలల వింజనం పెట్టుకుంటే మీకు కష్టాలు కావాలని చెప్తారు వేదాంత శాస్త్రం అంత ఇరవై నుంచి రెండు లక్ష చదివితే తెలుసుకుంటే మీకు కష్టం పొందలేదు వాళ్ళు పైసిన మీరు రెండు నెలల వింధనం పెట్టేసుకుంటే మీ కష్టం రాదు ఎంత మోసం ంటే మీరు పరీక్ష చేస్తారా మీ బిజినెస్ ప్రజలు తీసుకుందా మీరు ఇంక అంత అక్షరం చెప్పి నాడు పోయి బంగా కొనుక్కొని ఇంట్లో పెట్టేస్తే ఇంకా లక్ష్మీదేవి అయితే మొత్తం పెట్టేస్తుందా బంగారం వచ్చేస్తుందా వచ్చేసిందే కొన్ని ఏం చేస్తాడు బంగారం పెట్టారా బంగారం పైన పప్పులోనో వాళ్ళ కొడుకు ఒకసారి వెళ్తుంటారా ఓడికి ఏమో రకం లేదు మా చిన్నప్పుడు ఏడు పనుకుంటారు ఏం కావాలని నేను ఏది బంగారం పోవాలని కోడుకున్నాడు దేవుడు అన్నాడు పిల్లలు చదివినా కోళ్ళు కోరుకో అన్నాడు అంటే మళ్ళీ ఇంత తపస్సు చేసి నేను ప్రత్యక్షం చేసుకున్నాక ఆ కోడికోవాలి కానీ లోపంగానే తప్పించుకుంటేలా కానీ వీడు అన్నాడు దేవుడు అన్నాడు నీకు ప్రారంభావడం చేసి అదే నెలకి ఇచ్చాడు కూతురు వచ్చింది నాన్న అని దూరం అమ్మాని వీడికి పెట్టినాడు బంగారు వచ్చి మీరు మంచి నీరు అది నీళ్లు పడుతుంటే అది బంగారం వైపు దాహం అలాగే ఉంటుంది అన్నం ముట్టుకుంటే బంగారం వైపు ఆటలు తింటున్నాయి అంటే కథ చాలా మంచి మంచి మెసేజ్ సందేశము అంటే ఓ మను మను దేవుతా దానికి ఒక మను బంగారం అలాగే ఉంటారు ఇప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉంటారు దేవత సత్యము కాదు శుభంగా